కీర్తన సంఖ్య రెండు వందల తొంభై మూడు హరిహరినీ మాయా మహిమా సరవిదెలియనను కరుణించగదే తల తును నా పాలి దైవమవని నిను తలను తల్లి విత్రివని మలసియంతలో మరతును తెలుతును కలవలెనున్నది కడగనరాదు మొక్కుదునొకపరి ముగి నేలికవని మొక్కుదు నీ వాదిమూలమనీ ఉక్కున గర్వించి ఉబ్బుదు సగ్గుదు కక్కసమైనది కడగనరాదు చూతును నీ మూర్తి చూతు జగములకు శోధ్యమనీ ఈతల శ్రీవెంకటేశేలితివి కౌతుక మొదవెను కడగనరాదు కౌతుక మొదవెను కడగనరాదు